ంతలు నాకు పాపకర్మునిదిచ్చి పరమీయల అధమాదమునిదిచ్చి అదికుని జేసేనంటే విధి నిషేధములు వివరించునా నిధి నిధానములు నిచ్చనిచ్చలు పెక్కు విధముల ఎటువలి వెదజల్లెదవో అతి కష్టడగునాకు అరవిగానియీ మతమొసగిన నేను మరిగేనా ప్రతి లేని వేంకటపతి నీదు నామామృతమిచ్చి నను నీవే మెరయింతుగాక